సిని గాడ్ ఫాదర్ అని ఓ సినిమా ఒకటొచ్చు గాడ్ ఫాదర్ ఆ సినిమాలో ఒకడు ఉంటాడు వారి కుమార్తెను నలుగురు గుండాలు అల్లరి పెడతారు అల్లరి ఆ తండ్రి ఏం చేస్తాడంటే వీళ్ళకి గుణపాఠం నేర్పాలని చెప్పేసి కోర్టులో కేసు చేయాలి కోర్టులో కేసు వేస్తే ఆ నలుగురు గుండాల తల్లిదండ్రులు ఈ గన్న కుర్రాలు వీళ్ళు ఎవరెక్కున్నారు వాళ్ళ తదితరులు కొట్టించుకుంటూ వాళ్ళు ఏం చేస్తారంటే జడ్జికి లంచం ఇచ్చేసి లాయర్లను పెట్టేసి ఈ అమ్మాయి తరహును ఎవరు లాయర్గా రాకుండా లంచాలు ఇచ్చేసి మొత్తానికి కోర్టు కేసు డిస్మిస్ చేసి అప్పుడు అతని మనస్సు కష్టపెట్టుకుని ఆ కుమార్తెను అవమానం నలుగురు వాళ్ళు ఫ్రీగా బయటకు వెళ్తారు నవ్వుకుంటూ బయటకు వెళ్తారు దీని ఎలా కూడా చేస్తారు అమ్మాయితో ఏమైంది మనమో నాయుడు జైలు గుర్తు చేస్తాం అనుకున్నాడు అప్పుడు మేము మేము నీకంటే ముందు రోడ్డు మీద పోతున్నాం అని ఎవరు అప్పుడు వీడు ఏం చేస్తాడంటే గాడ్ ఫాదర్ దగ్గరికి పెట్టాడు వీళ్ళు దండం పెట్టాడు అప్పుడు గాడ్ ఫాదర్ అంటాడు గత ఇరవై ఏళ్ళలో ఎప్పుడు నువ్వు నన్ను దండం పెట్టలేదు ఈవెంట్ దండం పెడుతున్నావు ఎవరు విశేషం అడుగుతాడు అంటే నేను ఇరవై ఏళ్ళు మీకు దండం పెట్టమని చెప్తాను నన్ను క్షమించమని ముందు అడుగుతాను సరే క్షమించాను విషయం కట్టి చెప్పాడు ఎందుకంటే నేను దండం పెట్టేవితే ఉత్పత్తిగా దండం పెట్టాను ఏదో పనులు లేదు అండం పెడతాను ఏదో పని ఏమిటో చెప్తుంటాడు నా కుమార్తె నేను నలుగురు అవమానం చేశాడు జడ్జి న్యాయం చేస్తాడేమో చేయలేదు మీరు చేస్తారేమో మీ దగ్గరికి వచ్చాను నేను న్యాయం చేసేస్తాను నేను న్యాయం చేసేస్తాను మరి మీరు న్యాయం చేస్తున్నందుకు గర్వం నేను మీకు ఏమి సమర్పించుకోవాలంటే నేను ఏమి సమర్పించట్లేదు వెళ్ళిపోవాలంటారు నలుగురు కూడా హాస్పిటల్లో ఉంటారు నలుగురు కూడా ఆ హాస్పిటల్లో ఎలా ఉంటారంటే కనీసం ఆరు మాసాలు వీళ్ళు హాస్పిటల్లోనే ఉండాల్సి ఉంటుంది ఆరు మాసాల లోపు వీళ్ళు బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు వీళ్ళు బయటకు వచ్చిన స్ మల్టిపుల్ లింక్స్ లేకుండా బయటకు వస్తారు తప్ప వీళ్ళు ఇంకా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తే ప్రసక్తే లేదు ఎంత పవర్ఫుల్ చేసి అని సంతోషపడతారు అయిపోతుంది ఈ ఘటన అంతా అయిపోతుంది రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు అవుతుంది ఒకరోజు అర్ధరాత్రి తలుపు పెడతారు తలుపు పెరిగితే వీళ్ళు తలుపు తీస్తే ఈ గాడ్ ఫాదర్ మీద కూడా ఉంటారు వీడి గుండెల్లో రాయి పడుతుంది అప్పుడు గాడ్ ఫాదర్ చెప్తాడు యూ హు డూ దాట్ అదే అని ఇల్లీగల్ యాక్ట్ నును అది ఇల్లీగల్ కదా అంటే ఇల్లీగల్ కాబట్టి నేను వచ్చాను మీ దగ్గరికి వచ్చాను చేరుంటాడు అప్పుడు అనుకుంటాడు నేను గాడ్ ఫాదర్ ని పట్టుకున్నాను నాకు జస్టిస్ ఇస్తాడని దట్ జస్టిస్ కమిషన్ పేరు కావాలంటే దేవుడు కూడా ఇలాగే ఎప్పుడైతే దేవుడు మీకంటే భిన్నంగా ఉంటాడో ఆ దేవుడు మీకు చక్కటి కోరికలన్నీ తీరుస్తాడు ఎప్పుడో కొడతాడు దెబ్బ ఆ దెబ్బతే తన తిరిగిపోయి లేకపోతాడు మీకంట భిన్నంగా ఉన్న దేవుడు మీకు భయ హేతువుగానే మిగిలిపోతాడు సందర్భం వేరు ఆ సందర్భం వేరు దీనికంటే కొద్దిగా భిన్న ఉంది కాబట్టి దీని సినిమా మాట్లాడితే ఆ పాట గుర్తు పట్టాలో ఆ సందర్భం దీనికంటే భిన్నంగా ఉంటుంది కాబట్టి ద్విటీ ఆ జ్ఞి భయండి మీరు ఆరాధించే దేవుడు మీకంటే భిన్నంగా ఉంటే ఉన్నాడనుకోండి మీరు ఇది దేవుడు ఎందుకు ఆరాధిస్తున్నట్టు ఏవో వరాలు కదా వరాలు ఇస్తాడు కానీ ఆ వరాల వెనబడి ఏమొస్తుంది అనకాల భయము వెళ్తుంది ద్వితీయా భయం భక్తు ఎవరు సంద మీరు గమనించండి అంటే ద్వైతుల మీద పెద్ద దండయాత్ర ద్వైత సిద్ధాంతం ఎన్నటికీ కరెక్ట్ కాదాలి ద్వైతము సత్యమైతే భయము తొలగుతా ఉండదు మీరు పురాణ కథలు చూడండి ఇంద్రుడు కథలు విన్నారే కదా మీరు ఇంద్రుడిని ఇంద్రుడు అనగానే మీకేం గుర్తు రావాలి భయం గుర్తు రావాలి ఎందుకంటే ఇంద్రుడు తన పద పదవి పోతుందేమోనని భయపడుతూ ఉంటాడు ఇంద్రుడు అనగానే భయం గుర్తు రాంద్ర పదవి ఏమిటి గొప్ప ఎప్పుడు భయపడుతూ ఇంద్ర పదవి ఇంద్రుడు అనగానే భయం గుర్తుపడుతుంది కాబట్టి ద్వితీయాలమే భయం అవుతాయి ఇంకో కథ ఉంది జయ విజయుల కథ చాలా విద్యూరమైన కథ ఈ కథల్ని హ్యాండిల్ చేయటం చాలా కథ జయ విజయులు విష్ణువుకి చాలా కావలసిన కానీ వాళ్ళని వైకుంఠం నుంచి తోసేస్తే వాళ్ళు పడతారా చిన్న పడతారు వైకుంఠం నుంచి తోసేస్తాడు విష్ణు విష్ణుకు తోసేస్తాడంటే విష్ణువు మాట అంటే ఇంకా వాళ్ళు కింద పడిపోతారు ఆయన వచ్చి చేతుల పుట్టుకు తోసేస్తాడని కాదు మొత్తానికి చేతులు పుట్టుకు తోసేసినా చేసినా ఒకటే కదా డిస్మిస్ చేసేస్తారు వైకుంఠం నుంచి డిస్మిస్ అక్కడి నుంచి పడిపోతారు వైకుంఠం నుంచి పడిపోతారు సో జైలు జీవులకే దిక్కు లేనప్పుడు మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి ఇటు జైలు వాటి వీడియోలు నిలబడుతుంటారు వాళ్ళకే దిక్కు లేదు వాళ్ళనే విష్ణు ఆలయానికి వెళ్తే ఇటు జైలు అటు విజయుడు మేరకు ఉంటాడు అవునా ఎక్కడైనా చూసారా వాళ్ళకే దిక్కు లేదు వాళ్ళనే పైకి వెళ్ళారన్న ఏదో కథ ఉంటుంది ఇంకో చిత్రం ఏంటంటే నేను ఒకసారి విష్ణు ఆలయానికి వెళ్ళాను వాళ్ళు మళ్ళీ ఈ జైలు విజయుడు ఉంటాను కదా అక్కడ ఈ జైలు విజయుడు ఐదవ కేజీలో పెట్టి తలాలు నాకు అర్థం కాదు ఈ జైవుడి విజయుడిని చుట్టూ ఐదు నుంచి తాగలేందుకు వేసేలా అది బుద్ధి ట్యూబులైట్ వెలగడానికి కొంచెం టైం పడుతుంది నా బుద్ధి వెలగడానికి కూడా కొంచెం లేట్ అవుతుంది ఒకప్పుడు ఎంత లేట్ అంటే ఒక జీవిత కాలం లేటన్నట్టుగా లేట్ తర్వాత ఏంటి తెలుసుకున్న ప్రయోగం అయిపోతుంది నాకు వెలగలేదు ఏమిటి జైజీవులు తావని కప్పులు దగ్గర తావని కప్పలు ఏకాయ అడిగి వాళ్ళకి ఉండబట్టలేక అడిగాడు అడిగితే వాళ్ళు చెప్పారు కీతం ఒకసారి జైలుదేవులను ఎవరితో ఉండదు ఎక్కువ అందుకోసం వాళ్ళు కొత్తగా దేవిజీవులు తెలుగు దేవస్థానం వాళ్ళని పట్టుకుంది వాళ్ళు కొట్టుకుంటే వాళ్ళు జైలుదేవుల్ని సప్లై చేస్తూ ఉంటారు తెలుగు తెలుగు ఒక వర్క్ షాప్ ఉంటుంది అక్కడ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి ఈ దేవతల బొమ్మలన్నీ తయారు చేసా ముతం అంటే అలాగే ఉంటుంది మరి దయకంటే ఇంతకంటే గంభీరంగా ఏమి వండుతుందండి నన్ను ఏం చేయకుంటాను ఆ జైవిని తయారు చేసి అమ్ముతారు గరుడు కూడా కావాలంటే గరుడ వారిని కూడా కావాలంటే వాళ్ళు తయారు చేసి ఇస్తారు మీకు ఈ జైవిజీవుని వీళ్ళు మొక్కు పెట్టుకున్నారు మళ్ళీ ఒకటి చాలా వేసి పెట్టుకున్నారు అయ్యా ద్వితీయ భయం నేను పరిహాసం చేశానని మీరు అనుకోవద్దు దేవుణ్ణి మీకంటే భిన్నంగా మీరు పెట్టుకుంటే వివరణకూడదు ఇంకొక మాట చెప్పి ఈ ప్రసంగం ముగిస్తూ భాషల్లో గడిపోతాను మీరు ఈ ఉపాసన చేసి వాళ్ళని అవలనైనా మీరు పరిశీలించి చూడండి నేను చాలామందిని చూశాను నేను చూసి తల ఒప్పి పెట్టేసి ఉన్నాను మీరు ఉపాసకులను పరిశీలిస్తే వాళ్ళు భయపడుతూ వస్తున్నారు హనుమతు ఉపాసకులు ఉన్నాడనుకోండి వాళ్ళు భయపడుతూ ఉంటాడు హనుమంతుడు ఒక్క పిడికిలు పెట్టే ఒక బుద్ధి ఉదయం పెట్టే హనుమంతుడు మనం ఎందుకు మసేపోతాం అయిపోతాం భయపడుతూ ఉంటాడు హనుమంతుడి హనుమంతుడిని ఉపాసన చేసేవాడు హనుమంతుడు కూడా విలుపడతాడు ఇంకా అనుకుంటారేమో లలితో పాశతులను ఉంటాం స్త్రీ ఉద్యోపాలు లలితో పాశతులు వాళ్ళు ఆ జగన్మాతకి భయపడితో ఉనికిపోతూ ఉతికి ఆ జగన్మాత ఎప్పుడు సోలం వేసి దీన్ని కొడిచేస్తుందేమోనని మీ భయం ఏదో ఎందుకంటే ఉపాసన అంటే ప్రేమ ఉపాసనం ప్రేమ ఎక్కడ ఉన్నదో అక్కడ భయం ఉండకూడదు అంటే మీరు అనొచ్చు నాకు నా పుత్రుడిపోయి ప్రేమ ఎక్కువ ఉంది కానీ భయం కూడా ఉంది మీరు అనొచ్చు అది ప్రేమ కాదు రాగం రాగం రాగం అంటే మించిన ఏడవడం వల్ల కాదు అటాచ్మెంట్ రాగం భయం కాదు భయం ఉందంటే అజ్ఞానం ఉండాలి అజ్ఞానం భయం ఉండాలి మీరు ఎవో ఊహలు ఏవో చేసుకుంటున్నారన్నమాట ఎవో ఊహలు చేసుకుని భయపడుతూ ఉంటారండి ఊహలకి సత్యానికి సమన్వయం లేదు సరే అది కొంచెం డైతిక క్షణం కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ద్వైత సత్యము కాదు అని చెప్పడానికి ఒక్క ప్రిన్సిపల్ చాలు ఏటో తెలుసునండి ద్విటీ ఆఫ్ ద్వై భ దాన్ని బట్టి మీరు ఈ ఒక్క వాక్యాన్ని చూపించి ఎవరు ఎలా చెప్పారు కదా ఉపనిషత్తులో చెప్పారు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా చెప్పండి ఈ వాక్యం ఎంత చూసి చూసి చెప్పాలంటే నా ప్రశ్నకి సమాధానం మీరు వాక్యాన్ని చూసి చెప్పాలి ఏమిటి ప్రశ్న ఏమిటో తెలిసినా ఉపనిషత్తు యొక్క తాత్పర్యం ద్వైతమా ద్వైతమా ఉపనిషత్తు యొక్క తాత్పర్యం ద్వైతమా ఎవరికీ కాదాలతో ఎందుకంటే ఒకవేళ ఉపనిషత్తు యొక్క హృదయం ఉద్వైతం అయితే ద్వితీయాదే భయం భవతి అని ఉపనిషత్తు అలా చేపడుతుంది తర్వాత వై ఉంది అక్కడ ఆ వై చాలా ఇంపార్టెంట్ ద్వితీయాది భయం భవతి అంటే అర్థం అంటున్నా రెండోది ఉంటే భయం వస్తుంది అంటే అప్పుడప్పుడు రెండోది ఉంటే భయం వస్తుంది ఎప్పుడైనా రెండోది వేసుకున్నా భయం వేయొచ్చు ఒకప్పుడు రెండోది ఉన్నా భయం వేయకపోవచ్చు జనరల్గా రెండోది ఉంటే భయం వేస్తుంది కానీ భయ ఎప్పుడైతే పెట్టారో సర్వం వాక్యం సావధారణం అవధారణ వేసినట్టు మొత్తం వాక్యం అంతా సావధారణం అవధారణ వచ్చేస్తుంది అంటే ఏమిటి రెండవది ఉంటే భయం వేసి తీరును భయమంతా వేస్తే రెండవ దాని వలననే కలుగును అని అది సావధారణం ఇక్కడ రెండే పదాలు ఉన్నాయి ద్వితీయము భయము రెండింటికి మీకు అవధారణం చేపట్టింది రెండవది ఉంటే భయం వేసి తీరును అంటే ద్వితీయాత్ భయం భవత్యేవా భయం భవతి ద్వితీయాదేవా రెండవదాని వాన మాత్రమే భయం వస్తుంది తృతీయ ఎప్పుడైతే చెప్పిందో ద్వితీయము సత్యము కాదాలదు అద్వితీయమే సత్యము అవుతుంది ద్వైతులు ఒప్పుకోస్తే ద్వైతులు దీన్ని వాళ్ళు తప్పుదారి పట్టిష్టాలు వచ్చారు తప్పుదారు ఎలా పట్టిస్తారో చెప్పమంటారా విష్ణువు వల్లనే మీకు భయం కలగదు విష్ణువు కాకుండా రెండో వర్డు ఉన్నాడే ఎవరు వాడు రెండో వాడు చెప్పడం లేదా అక్కడికి ఇక్కడ విష్ణువు శివుడు అసలు ఉన్నా అలా మాట ఏమన్నా ఉందా ఆధ్యాత్మికమైన వికాసానికి సింబల్ చిహ్నము ఏదైతే విషయాడే భయం లేకపోవడం భయం ఉన్నవాడికి ఆధ్యాత్మిక వికాసం ఉన్నట్లుగా భయం ఉండకూడదు భయపడకూడదు ఏమిటి భయపడకూడదు దేవుడికి భయపడకూడదు దేవునికి భయపడాలంటే దేవుణ్ణి ప్రేమించాలి దేవుడికి భయపడకూడదు తర్వాత భవిష్యత్తుకి భయపడకూడదు అసలు వర్తమానంలో జీవించడం అభ్యాసం చేయాలి భవిష్యత్తు భయపడకాలి కాదండి భవిష్యత్తులో ఏదైనా నాశనం హాని కలుగుతుంది ఏదో ఒక హాని కలుగుతుంది ఏదో హాని కలుగుతూ ఉంటుంది హాని కలుగుతుంది లాభము కలుగుతుంది మన ఐదు వందల రూపాయలన్నీ పోగేసి సెక్టర్లో పెట్టుకున్నప్పుడు బాగానే ఉంది కదా కాబట్టి అది ఉంటుంది భవిష్యత్తు అయితే ఉంటుంది ఈ ఐదు వందల లోట్లు పనికిరావని ఆయన అంటాడని ఎవరైనా కలగన్నాడు ఆ సమయంలో ఆయన జనధన అకౌంట్లు ఓపెన్ చేసినప్పుడే వీళ్ళు తెలుసుకోవాల్సి ఉండే ఏమిటి జనధన జనధన్ జనధనం ఏదో రామనామాన్ని జపించినట్టు జపిస్తున్నాడు వీళ్ళందరికీ అకౌంట్లు ఓపెన్ చేసి కోట్ల మంది చేస్తే కొత్త అకౌంట్లు ఓపెన్ చేయించాడు ఎందుకు చేశాడు అబ్బాయి అంటే వీళ్ళు అనుకున్నారు ఓట్లు దండికోవడం మోసం చేసినట్టాలి అని వీళ్ళు సంతోషపడ్డారు ఓట్లు అడ్డుకోవడం కోసమే ఓట్ల లాంగు అడ్డుకుంటాడు దానికోసం చేయలేదు ఈ ఐదు వందల నోట్లని ఒక దెబ్బ కొట్టడం కోసం చేసేది ఆయన చెప్పాడు ఈ మధ్యన మళ్ళీ నేను దగ్గర చేయాను సో కాబట్టి భవిష్యత్తు గురించి అసలు మీరు ఆలోచించదు భవిష్యత్తులో ఏమవుతుంది అంతా మంచిగా అవుతుందని నేనేమి హామీ ఇవ్వట్లేదు ఎవరు ఇవ్వలేరు అటువంటి హామీ అల్లీలు ఏదో అవుతుంది ఏదో వర్తమానంలో మన కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ పోవడమే ఈశ్వరుని ఆరాధించేప్పుడు అంటే నేను చాలా ధైర్యస్థాయి చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఇదే మీకు బాగా అది మనస్థితికి రావాలనే అభిప్రాయం ఈశ్వరుణ్ణ ఆరాధించేప్పుడు మూడు నెంబర్ వన్ నిష్కామంగా ఈశ్వరుని ఆరాధించాలి కామన లేకుండా ఈశ్వరుని కామనం అసలు నెంబర్ వన్ నెంబర్ టూ ఈశ్వరుడికి రూపం ఏముందున్నప్పటికీ ఆయన స్వతహాగా రూపం లేనివాడు అని తెలుసుకుని మీరు భావన చేస్తూ ఆ ఈశ్వరుని ఆరాధించాలి ఎందుకంటే ఈశ్వరుడికి రూపం ఉంటే ద్వైతం వచ్చేస్తుంది ఈశ్వరుడికి నాలుగు చేతులు ఉన్నాయనుకోండి మీకు రెండే జతులు ఉన్నాయి కదా ఇంతవరకు ద్వైతమే ఇంకే ద్వైతమే అవుతుంది కాబట్టి రూపము ఉడికే సింహా లేదు అసలు స్వరూపంలో రూపం వేరు స్వరూపం వేరు నేను రూపాన్ని చూస్తున్నా స్వరూపంలోకి వెళ్ళాలి అది రెండు మూడు ఈశ్వరుడు నా హృదయంలో ఆత్మచైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు అని మూడు మాటలు అనుక్కుని ఈ వర్డ్స్ ఈ వర్డ్స్ కనుక్కున్నాయి నేను దక్షిణామూర్తి క్లాస్కి వెళ్ళినప్పుడు దక్షిణామూర్తి కనపడతాడు క్లాస్కి వెళ్ళినప్పుడు ఇంకా అప్పుడే దండం పెట్టేసుకోవడం మళ్ళీ దక్షిణామూర్తిని దనం టైం వేరు క్లాస్ టైం వేరు ఇన్ని ఏదో హడబుల్లో ఉంటాం కదా అలా క్లాసు కోని నిమిషం ముందు వెళ్ళే దక్షిణామూర్తి నువ్వు పెట్టి దండం పెట్టినప్పుడు అలా ఓ దక్షిణాక్తి నువ్వు నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నావు అని అనుకుని అప్పుడు పోయి పాఠం చేస్తాను నేను ఇక్కడ ఉన్నాను ఆయన అక్కడ ఉన్నాడు అంటే అది మతానికి మనకు కానీ వేదాంతానికి అది చిట్టాలి ద్వితీయ భగతి చాలా గొప్ప వాక్యం ఇంత గొప్ప వాక్యం నేను ఎక్కడ చూడలేదు వేదాంతంలో తత్వమసి ఇవన్నీ ఉన్నాయి అవన్నీ ప్రసిద్ధమైనది ద్వితీయాద్వై భయం భవతి అనేది ది ఎంటైర్ హ్యూమన్ సైకాలజీ ఆఫ్ దిస్ క్రియేషన్ అంటే ఏ రోజున సృష్టి ఆరంభమైనదో అప్పటి నుంచి హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ గురించి ఒక్క మాట చెప్పాలంటే ద్వితీయాద్వై భయం మహావాక్యం అన్నదానికి అర్థం వేరే ఉన్నది మహావాక్యం అంటే జీవేశ్వరుల ఐక్యాన్ని చెప్పిందని మహావాక్యం ఇకే గొప్పవాక్యం మాత్రం విచారాయించారు చాలా అత్యద్భుతమైన వాక్యం తత ఏ తథాభూతాత్మదర్శనాదేవా సత్య ప్రజాపతే భయం అవి స్పష్ట మోప కేత అభాసేది అంటే ఆయన ఎప్పుడైతే ఆ విధంగా తన యథార్థ స్వరూపాన్ని పరిశీలన ద్వారా దర్శించినాడో ఏమని దర్శించాడు నేను ఆత్మస్వరూపుడను ఆత్మకంటే భిన్నంగా అనాత్మ అనేది వేరే ఏమీ లేనే అని దర్శించాడు అలా యథాభూత ఆత్మదర్శనం చేశారు అంతకుముందు ఈ దేహేంద్రియమునే ఆత్మాని భ్రమపడతాడు భయపడతాడు ఇప్పుడు యథాభూతాత్మ దర్శనం తన యొక్క యథార్థస్వరూపాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నారో వెంటనే ఆ భయము తొలగిపోయను అంటే వి తీయా అది వి అంటే విస్పష్టం పూర్తిగా ఆ భయము తొలగిపోయేది ఇప్పుడు కూడా భయము కొంచెం కొంచెం కొంచెం కొంచెం తొలగదు ఒకేసారి పోతుంది ఇది కూడా తెలుసుకోవడం జరుగుతుంది చాలా మంది ఏమనుకుంటారంటే అలాగే మనం పారాయణలో ఇవి చేసుకుంటూ ఉంటే అలా కొంచెం కొంచెం కొంచెం కొంచెం అప్పటికే పోతుందనుకొని అనుకుంటారు అంటే వెంటనే పోవాలని వీళ్ళే అర లేదు వెంటనే పోమని వీళ్ళే ముందు నిశ్చయం చేసుకుని వెంటనే పోదండి వెళ్తాస్తున్నామో అలా ఐదు వేలు పారాయణ చేస్తే పోతుంది అంటే ఇప్పుడు వెంటనే పోయినా పోవద్దు అట్టి పెట్టుకుంటానన్నట్టుగా లేదుది ఇప్పుడు మందు పెట్టుకుంటూ ఉండండి అలా మందు స్టేకరించమంటారు ముందు సేవిస్తే అలా మీరు పుష్టిమాసం మాఘమాసం సేవిస్తే దుర్ముఖ నామ సంవత్సరం అయ్యి మళ్ళీ ఇంకో నవ సంవత్సరం వచ్చేది ఆరోగ్యం కుదిరిపడుతుంది అంటే అదే అలాగా సఫరంగానే వస్తున్నాను అలా ఉంటుందా మరి మందు బాగుంటుందా ముందు టాబ్లెట్ వేసుకుంటే నొక్కి తగ్గద్దండి లాగే కాబట్టి అలాగే కాదు మనం ఎప్పుడు ఇప్పుడు త్రాగును చూసి పాలు భయం వేస్తుంది అది అది సవకాశంగా సాగే సాధన చేస్తుంటే కొట్టిందా లేదు వస్తుంది ఏ క్షణం అయితే ఇది పాలు కాదు అని తెలుసుకుంటారు త్రాడెన్ తెలియకన్నా త్రాడు కాబట్టే మరొకటి త్రాడు కాబట్టే మరొకటి మాల అవ్వచ్చు కట్టేవచ్చు ఏదైనా అవ్వచ్చు త్రాడింగ్ ఈజ్ నాట్ ది పాయింట్ ఏదో దృష్టాంతంలో ఉంటే త్రాడు త్రాడు అంటుంది తప్ప త్రాడు కాదు పాయింట్ అంటే షింగింగ్ కళ్ళు చెప్పడం కోసం త్రాడు పెట్టారు అక్కడ పాయింట్ ఏమిటంటే రెజేషన్ నాయం సర్పహ పోయిన నాయం సర్ప ఇయం రజ్జు అనే ఆ వ్యవధానం అక్కర్లేదు భయం పోవడానికి ఇయం రజ్జు హోయం వ్యవధానం అక్కర్లేదు జోకు చెయ్యి హో అది ఏదైనా అయితే అవని పాము అయితే కాదు అని తెలిసిన వెంటనే భయం తెలిసింది తర్వాత ఇది పాము కాదు అని తెలియడము ఈ చెప్తే టైం బాగుండు ప్రాసెస్ అంటే అలాగే వాచి చూసి ఇప్పుడు ఇక్కడికి ఎక్కడికి అక్కడికి అక్కడి నుంచి పరిగెత్తిగా రమ్మంటారు టైం వాచ్ పెడతారు కాదు టిక్ టిక్ టిక్ టిక్ టిక్ కొడుతూ ఉంటుంది వీడు పరిగెత్తి గిరు వస్తారు సరే నేను యాభై సెకండ్ లో పట్టింది ఆ ఇది సర్పం కాదు అన్నది టైంలో తెలుసునే కానీ ఇట్లా టైం బాగుండే ప్రాసెస్ ఇట్స్ టైంలెస్ ప్రాసెస్ టైంలెస్ ఇది పావు కాదుగా ఇట్లా టైం వస్తుంది అని చెప్పను అది ఎఫర్ట్ కూడా రాదు టైం ఎఫర్ట్ ప్రయత్న సాధ్యం ప్రయత్నం చేసి తెలుసుకునేది ఏమి కాబట్టి భయాన్ని ఈక్షాన్ని చెప్తే ఎప్పుడైతే పరిశీలిస్తారో మీకు తెలుసుకోండి అండ్ ఇంట్లో భయం ఏం లేదుగా అని తెలుసుకో అని వెంటనే తెలుసుకోండి భయం తర్వాత మీకు ఇంకో రహస్యం ఉంది మీరు ప్రజలు గమనించండి ఏది ఏదైనా ఒక పరిస్థితి ఉంటుంది ఆ పరిస్థితి మీకు ఖేదాన్ని కలిగిస్తూ ఉంటుంది దుఃఖాన్ని బెంగ బెంగంటే భయమైనది బెంగని కలిగిస్తూ పరిస్థితి ఆ పరిస్థితిని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు విషయం స్పష్టం అవుతుంది అదేమిటో వర్తమానంలో ఆ పరిస్థితి భయహేతం కాదు మరి భయం ఎందుకుతోందంటే మీరు భవిష్యత్తులో ఇది ఏ విధంగా వస్తుందో అని ఊహించుకోబట్టే భయం లేదు ఇప్పుడు సపోజ్ హ్యాండిక్యాప్డ్ చైల్డ్ ఉన్నారనుకోండి సంతానంలో హ్యాండిక్యాప్డ్ ఉన్నారు ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ వే ఈస్ డూయింగ్ అంటే ఆ పిల్లవాడి తల్లిదండ్రులు కూడా వేర్ ఆల్సో డూయింగ్ అవర్వేట్ ఎవ్రీవడీ ఈజ్ డూయింగ్ అవే కాబట్టి ఇమీడియట్లీ ఆ సిచ్యువేషన్లో భయానికి ఖేదానికి హేతు లేదు ఏదో హ్యాండిక్యాప్కి ఏదేదో సమ్ సపోర్ట్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తారు హీ ఈజ్ లివింగ్ విత్ ఇట్ ఈజ్ ఆల్వడీ స్మైలింగ్ ఆల్సో అంటే మనం కూడా దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసిన లంచ్కి వండుకుంటున్నాము అందంటే బ్రేక్ఫాస్ట్ పుట్టయింది లంచ్కి ఏర్పాట్లు అవుతున్నాయంటే అర్థమైందండి అంత థింగ్ సార్ ఈ వృక్ష ఎక్కువ చేస్తారు కదా కాదండి చాలా ప్రమాదంలో అమరైతే భోజనం మారేండి ఇప్పుడు వంట ఉండకండి ప్రమాదంలో వంటలు అయిపోతాయి కదండి భోజనం రావడం అయితే థింగ్స్ అన్నీ నార్మల్స్ కానీ ఆ హ్యాండికాప్ చైల్డ్ని చూసి చరిత్ర భయపడతారు ఎందుకు భయపడతారు నాట్ సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ ది ప్రెసెంట్ ఓన్లీ బికాస్ ఈ ల్యాక్ ఇన్ ది ఫ్యూచర్ మనం పోతాము వీడు ఉంటాడు లోకంలోనూ మనం మనం ఉంటే వీడిని కాపాడతాము అంత విపరీత దర్శనం ఉండాలి అంత విపరీత ప్రదర్శన ఉంటే కానీ మీకు భయం ఉండదు మనం ఉన్న ఉన్నప్పుడు కాపాడు మనం కాపాడుతున్నాం అనమాట కదా మనం కాపాడుతున్నామన్నది విపరీత దర్శనమే కదా మనం కాపాడుతున్నాము మనం వెళ్ళిపోయిన తర్వాత ఎవడు కాపాడుతాడు అని భయపడతాడు నేను కొంతమందిని చూశాను ఇప్పుడు మనం కాపాడటం లేదు మనం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు కాపాడుతున్నాడు మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏ దేవుడు కాపాడుతున్నాడో వారే కాపాడలేదు స్వరక్షిత రక్షత యోహి గర్భే గర్భంలో ఉన్నదా ఎవరు కాపాడలేడు భాగవతంలో వస్తుందా గర్భంలో ఉన్నాడు శిశువు మళ్ళీ ఎవరు కాపాడలేడు దేవుడు ఎవరు కాపాడలేడు తల్లి కాపాడలేదా తల్లి కాపాడిందా ఎవరు కాపాడలేరువాడు కాపాడలేదా వచ్చి భావమృతం ఎవరో ఎవరో కాపాడలేదు మరి ఎవడో ఒకరు కాపాడలేడు మళ్ళీ ఎవరు కాపాడలేదు అన్నదానికి ఇప్పుడు ఓపెన్ గా పెట్టాలంటారు ఎవరు కాపాడలేదు అంటారు పరమాత్మ కాపాడలేదు అన్నది కాలభైలో కాపాడలేడైనా అలాగే దాన్ని క్రిస్టలైజ్ చేసి పెట్టకూడదు ఎవరో కాపాడలేదు కోరు ఎవరో కాపాడదు ఎవరికే జయించి జీతం ఎవరు వాడెవరో కాపాడు చేశారు వాడే భవిష్యత్తులో కూడా కాపాడు అని తెలుసు అనే దర్శనం వీడికి కలిగిందనుకోండి మీరు భయం ఉండదు నేను అలా చూశానుకోండి మనం వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు ఎవరు మరి ఏంటి ఎలాగండి ఈ పరిస్థితి ఎలాగేటండి భగవంతుడే చూస్తే అంటారు వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళని ఓదారుస్తారు చుట్టుపక్కల దేవత వాళ్ళే కాదు ప్రశ్న అడిగిన వాడికి ముఖం మీద పుట్టిట్లా సమాధానం ఇస్తారు ఎవడే ఇట్లా దే దేవుడే కాపాడతారు అంటే ఎన్ని ఎన్ని కాబట్టి భయాము నాకు సో నేను చెప్పవలసిన పాయింట్ ఏంటంటే ద ప్రజెంట్ మూమెంట్ నెవర్ ద కాస్ ఆఫ్ డియర్ అది దట్ ఈ లా ప్రజెంట్ మూమెంట్ ఎప్పుడు కూడా ఏ నాడు దృష్టిలో ఎక్కడైనా సరే ఎవరికైనా సరే ప్రజెంట్ మూమెంట్లో భయం అనేది లేదు మీకు ఒక దృష్టాంతం చెప్తా ఇప్పుడు చాడు చూసి పాము అనుకోవడం కాదు పాము అక్కడ పాము ఉన్నది కానీ మీరు చూశారు అదే పాము అన్నారు భయమే ఉన్నది పాము ఉన్నది లేదు ఇప్పుడు మీరు భయపడతారా లేకపోతే దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారా బయజన ప్రయత్నం చేస్తారు పావు గం చేయాలి నువ్వు కట్టి సంపాదించాలి అయితే దాన్ని బయటకు ధనం చేయాలి లేకపోతే స్నేక్ చాట్ మనం పిలిస్తే వాడు కొట్టుకో చక్క అవుతాడు ఇవి ఇది డూన్ కావాలా ఇప్పుడు చేరు కనపడిందండి పూర్వకాలం చేరు కనపడింది ఏ పేరు చేరు చే కనపడి ఎక్కడ కోరుకోవడం చెప్పుకోవాలి దాన్ని ఏదో కొట్టేది ఏదో చెప్పి ఎక్కడుందానో కట్టెక్కడున్నానో దాన్ని చంపే ప్రయత్నం చేస్తారా భయపడుతూ కూర్చుంటారా భయం ఉండదు ప్రజెంట్ మూమెంట్లో భయం ఉండదు మీకు భయం ఏంటి ఎవరో ఊళ్ళో వెళ్తున్నా ఊళ్ళో తేలి ఎక్కువ ఆ తేలి అలా కుడుతున్న వాళ్ళు వీళ్ళు హైదరాబాద్లో కూర్చొని భయపెడుతూ అలా కుడుతుంది వీళ్ళు భయం కాబట్టి ప్రజెంట్ మూమెంట్ లో భయం అనే దానికి హేతు లేదు అంటే మీరు అనొచ్చు ప్రజెంట్ మూమెంట్లో భయం లేదండి ఫ్యూచర్ లో భయం ఉంటుంది ఫ్యూచర్ అంటే ఏంటి చెప్తున్నాను ఫ్యూచర్ క్యా హోట దర్ ఈజ్ నో ఫ్యూచర్ ఫ్యూచర్ అనేది లేదు బ్రహ్మకుడు దాన్ని విపరీత దర్శనం ఉంటారు కాదు ఫ్యూచర్ ని ఆలోచన మరి ఆలోచించండి ఆలోచించి భయపడుతూ ఉండండి ఎంత బాగా చూడండి కాబట్టి ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ అన్నారు దల్సో వండర్ఫుల్ నేనేమంటున్నాను దెర్ ఇస్ నథింగ్ కాల్ ఫ్యూచర్ ఫ్యూచర్ అనేది ఏమీ లేదు భూతం భవిష్యచ్చా రమణ మహర్షి కాదు కాబట్టి ఆ పరిశీలన చేసే యథాభూతాత్మలక్షణం ఎప్పుడైతే చేశారో ఆ భయం అవతలిపోయింది తజాపతే భయం తద్ కేవల అవిద్యా నిమిత్తమే ఆ ప్రజాపతికి తెలిసిన భయం ఏదైతే కాదో అది కేవలము అజ్ఞానం కారణంగా మాత్రమే కలిగేది మీకు భయం కలిగిందంటే మీరు అజ్ఞానంలో ఉన్నారని ఏదో అజ్ఞానం ఉంటుంది అజ్ఞానం అంటే బాబు జనరల్ అజ్ఞానం కాదు జనరల్ అజ్ఞానం అంటే ఎవరికి ఆత్మస్వరూపం తెలియలేదు మోక్షం ఎప్పుడు అనేది అలాంటి అజ్ఞానం కాదు ఆ కాంటెక్స్కి వాళ్ళ జ్ఞానం ఆ సందర్భంలో మీరు అజ్ఞానంలో ఉన్నారని అర్థం మీకు ఇంకో మాట చెప్తా నేను అంత చూసి చూసి ఒక రకమైన నిర్వేదనతో చెప్తున్నాను లోకంలో ఉండే సిస్టమ్స్ అన్నీ కూడా భయాన్ని పెంచి పోషించేందుకు ఉన్నాయి తప్ప భయాన్ని పోగొట్టే సిస్టమ్స్ పెట్టుకోలేదు మనం టెంపుల్స్ కట్టుకున్నాం పురాణాలు ఉన్నాయి మనకి ప్రవచనాలు ఉన్నాయి పూజలు ఉన్నాయి వ్రతాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వాటి శేదం భయాన్ని కలిగించేట్లుగా తీర్చిదిద్ది పెట్టారు వీళ్ళందరూ భయాన్ని పోగొట్టేట్లుగా తీర్చిదిద్దే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడైనా భయం పోవాలా మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంకో కొత్త భయం ఒకటి మూటగట్టుగా ఇంటికి వస్తాడు అంతకుముందు ఏవో భయాలు ఉన్నాయి ఇప్పుడు దేవుడు భయం కొత్తగా ఇంకో కొత్త భయం వచ్చింది మనం ఒక దేవుడు అయితే ఒక దేవుడి వల్ల భయం ఇది అరణుని దేవుళ్ళు దాంతో ఇప్పుడు హనుమంతుడి వల్ల ఓ భయం లలితాదేవుడి వల్ల ఇంకో భయం భైరవుడు ఈ భైరవుడు ఒకడు కొత్తగా వచ్చాడు కొత్తగానే ఎలా ఉంది భైరవుడు ఒకడు కాలభైరవ అంటే అర్థమంటే తెలుసిన కాలమే మిమ్మల్ని భయపెడుతుంది అని కాలమే మిమ్మల్ని భయపడుతుంది అదే కాలభయ అంటే ఆయన కాలభయట కూడా ఒక ఆయన ఎక్కడెక్కడో పుట్టుకుని ఉంటాడు ఆయన ఒకటి పుచ్చు వీళ్ళందరినీ భయపెడుతూ ఉంటాడని చూసుకున్నట్లు అధికారు కాబట్టి ఈ సిస్టమ్స్ అన్నీ కూడా మమ్మల్ని భయపెట్టడానికి ట్యాక్సెస్ పెట్టాడు వెరీ అన్ఫార్చునేట్ అంచేతనే కొన్ని సొసైటీస్ ఉంటాయి దాంట్లో ఈ భయం సిస్టమ్స్ ఇంత అధికంగా ఉండవు వాళ్ళు ఫ్రీగా జీవించేస్తూ ఉంటారు భయం ఉండదు ఫ్రీగా బతికేస్తూ ఉంటారు వెరీ ఇంట్రెస్టింగ్ మన సమాజంలో బాగా భయాలనే నిర్మాణం అధికంగా చేస్తుంటారు ఈ భయంలో కూడా మీరు చూసుకున్నట్లయితే తమిళనాడులో భయం ఎక్కువ తమిళనాడు కంటే ఆంధ్రప్రదేశ్లో భయం ఒక పేరు తక్కువ ఆంధ్ర కంటే తక్కువ కేరళలో మరీ తక్కువ తమిళనాడు హయ్యెస్ట్ భయం నెక్స్ట్ కమ్స్ కర్ణాటక నెక్స్ట్ కమ్స్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో తమిళనాడులో ఉన్నంత భయాలు ఉండవు సో ఇట్ ఈస్ లైక్ ఏమో నా రీడింగ్ రెడీ నాట్ అండి కరెక్ట్ అనేవి ఎక్స్ప్రెషన్స్ వద్ద ఎక్స్ప్రెప్షన్స్ ఇటు ఉంటాయి ఉంటాయి అంటే ఇటు ఎక్కడైతే సూపర్ ఎక్స్ప్రిషన్స్ క్రిస్టమ్స్ బాగా బలంగా ఉంటాయో అక్కడ భయం సమాజంలో ఎక్కువగా ఉంటుంది తర్వాత ఈ జల్లి కట్టు అనే చేస్తున్నారు చాలా తక్కువ అలా చేశారు ఈ కోరి పంద్యాలు కూడా చాలా తక్కువ తర్వాత దేవుడు ఊరేగుంపు ముందు ఏనుగుల్ని అలాగ ఏనుగుల్ని ఫిర్యాదు చేయడం అది కూడా దానికనే ఈ పాఠానికి సంబంధమైన అయినా ఏదో అన్నాను ప్రజాపతి గారి భయం ఏదైతే ఉన్నదో దానికి ఒకే ఒక కారణం ఏమిటండి కేవలం ఒకే కారణం అవిద్యాలి కళ్యాణము మాత్రమే కారణము పరమార్థ దర్శనే అనుపపన్న ఉపపన్నం అంటే రేషన్ అనుపన్నం అంటే ఈ మీరు సత్యాన్ని తెలుసుకోగలిగితే సత్యాన్ని తెలుసుకోవడం అంటే వెళ్ళి నోట్స్ రాసుకుని ఇంటికి వెళ్ళిన నోట్స్ చదువుతున్నాయి మాట్లాడితే సత్యాన్ని తెలుసుకోవడం అంటే ఈ ది ట్రూత్ నవ్ హియర్ ఇప్పుడు చూడడం అయితే సత్యాన్ని ఇప్పుడు రేపు చూడడం కాదు ఇప్పుడు సత్యాన్ని మీరు చూడగలిగితే భయారిటీ రేషనల్ బేసిస్ లేదు అనుపబంధం అంటే లాజికల్ బేసిస్ అనేది భయానికి లేదు సత్యాన్ని చూడగలిగితే ప్రజాపతి గారు సత్యాన్ని చూసినాడు ఆయనకి భయం పోయింది భయానికి రేషనల్ బేసిస్ లేకపోతే మీకు ఎందుకుంటుంది భయం ఎప్పుడు ఉంటుంది మీరు రివేషనల్ గా బిహేవ్ చేస్తూ ఉంటే భయం రేషనల్ గా థింక్ చేయగలిగితే క్లియర్ థింకింగ్ ఉండాలి క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉండాలి క్లియర్ అలాగే స్వచ్ఛమంగా నీరు ట్రాన్స్పరెంట్ గా క్లియర్ గా ఉంటుందో అలాగే మన ఆలోచన కూడా క్లియర్ గా ఉన్నట్లయితే కన్ఫ్యూజ్డ్ గా ఉండకూడదు జటిలంగా ఉండకూడదు సింపుల్ అండ్ క్లియర్ ఉన్నట్లయితే మా యొక్క కావాలి ప్రజాది గారు పరమాత్మ దర్శనం చేశారు కనుక ఆయన భయము అనే విషయాన్ని చెప్తున్నారు ఎందుకు ఉపయోగపడతా ఏం మాత్రం శృతి చెప్తాం ఇప్పుడు కస్మాత్ విధేషంలో శృతి వాక్యం సో అంతకు ముందున్నది ప్రజాపతి గారి వాక్యం ఎందుకు ఉపయోగపడుతుంది చిలిత్య సౌభితవాన్ ఇంకప్పుడు ఈ ప్రజాపతి గారు ఎందుకు చెప్తుంది మీకు ఉపయోగపడుతుంది ఉపయోగపడతాం ఎందువల్ల పరమాార్థ నిరూపణ మంత్రో సో విభే తస్మాదేకాకీ విభేతి సహాయేక్షా చక్రే అది శ్రుతివాక్యం ఎన్మద్యం నాస్తి కస్మా బిదీతి అది ప్రజాపతిగారి వాక్యం తయం వీయాయ అదిశ్రుతివాక్యం కస్మాత్ నిర్భక్ష్యుత్ అది కూడా శృతి వాక్య ద్వితీయాత్మతి అది కూడా శృతి వాక్య అది అవసరం ఓకే ఆయన ఎందుకు భయపడతాడు ఇంకా ఎందుకంటే ఎందుకు ఎందుకు భయపడతాడు అంటారు ఏంటండి భయపడవచ్చు కదా అంటే ఇంకా భయపడ్డాయా వై వాట్ హ్యాపెండ్ పరమార్థ నిరూపణయా అక్కడ ఉన్న యథార్థ స్థితిని ఆయన స్పష్టంగా ఎప్పుడు దర్శించినాడో అప్పుడు భయం అనుపన్నమేవ ఇంకా భయమునకు లాజికల్ బేసిక్స్ లేదు ఇప్పుడు చూడండి ఒక ఆయన నడిచి వెళ్తున్నారు నడిచి వెళ్తుంటే ఈ పిల్లలు ఎల్లరి పిల్లలు ఉన్నారే వాళ్ళు ఒక పాడుబడ్డ గోడ వెనకాల దాగి నలుగురు ఐదుగురు పిల్లలు ఒక రబ్బరు పాము కొడుకు వచ్చారు తీర్థం తీర్థంలో ఉంటుంది మేళా ఉంటుంది రబ్బరు తీర్థం ఏదైనా ఉంటుంది దాంట్లో రబ్బరు పాములో ఆరణాలకు ఒకటి గొప్పన ఉంటారు ఆరణాల శాపం ఒకటి ఉంటుంది ఆ షాపలో ప్రతి వస్తువు ఆ రణాలు దాంట్లో పాము ఒకటి కొనుక్కు తెచ్చుకుంటారు రబ్బరు ఆయన ఉన్నాడు తీర్థం ఏమి ఆయన అడిగి వెళ్తుంటే ఆయన దారిలో పడిట్లా ఈ పాపం చేసేయాలి రబ్బరు పెద్ద సౌండ్ కూడా చేయదు నేల మీద పడి ఏదో పడింది అన్నట్టుగా ఆయన తెలిసింది సౌండ్ సినిమా సౌండ్ ఎంత చూస్తే ఆయన అమ్మో అని ఒక్క ట్యాక్ వేసి భయపడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయాడు ఇంకా మార్కెట్ కేసు వెళ్ళడం బానేసి వెనక్కి వెళ్ళిపోయాడు భయం వీళ్ళు విరగబడి నమ్ముకున్నారు మళ్ళీ వెళ్ళి ఆ రబ్బరి పావు తీసుకుని జోరులో పెట్టుకున్నారు ఇది ఒకప్పుడు ఇంకో పొలబడిన పడవ ఇంకొకటి కానీ నొస్తున్నారు వీళ్ళు ఇది అలవాటైంది మళ్ళీ ఆ పాడుకుంట గౌడవ రకాలు అమ్ముకునే ఈ రంగ్రభావమే అలా చేయాలి ఏదో పరిణామం చూసి బాగుంది ఆయన ఇంకొంచెం డైరెక్ట్గా చూసి రంగు రీక్షాన్ని చక్కరే వీక్షాన్ని చక్కరే రేపు అవును రంగ్రభావం ఇక్కడ సవింది అంటే ఎవరో వేస్తుంటాడు ఎందుకోసం వేస్తుండాలి ఇప్పుడే నా కోసమే వేస్తా అని ఆయన డైరెక్ట్గా బాగు తీసి చుట్టి పిల్లలందరూ లకాలిజీ సార్ సార్ సార్ అటు ఏమిట్రా వీరద్దరు సార్ సార్ నా వెంట పడుతున్నారు ఏమిటి సంగతి ఏవతను అడిగారు సార్ సార్ ఆ రుణాలు వచ్చి కొనుక్కున్నాం సార్ ఎవరు కొనుక్కున్నారు ఆ రక్ష అబ్బురు పోవాలి సార్ కొనుక్కుంటే వెళ్ళి కాస్త మీ నా జన్లో ఎలా వచ్చిందిరా అంటే కాస్త రోడ్డు మీద రోడ్డు మీద ఉంటే నేను తీసుకున్నాను మీరెందుకు క్షమించండి సార్ మేము పోరాడుకున్నాం మిమ్మల్ని భయపెట్టడం కోసం అలాగే ఇంతకుముందు ఒకరిని భయపెట్టేవాళ్ళు ఇంకెప్పుడు మీరు ఎవరిని భయపెట్టాను అని కనుక నాకు మాట ఇస్తే మీ పాపం మీకు ఇచ్చారు సరే నిజమేనా సరే వాళ్ళ పావాల మీకు ఇచ్చే పరమార్థ భయం అనుపబలంగా మేము పరమార్థాన్ని మేము తెలుసుకోము మేము ఇలాగే భయపడుతూనే ఉంటాము మా భయాన్ని మీరు పోవచ్చండి అంటే అక్కడైతే కాలభయం ఉందో ఎవరైనా పట్టుకోవాల్సింది ఎప్పుడో ఏదో పూజ పునస్కారమో ఏదో చేస్తే ఆ పూజ యొక్క పుణ్యం వల్ల మీ భయమైనా కొద్ది రూపంలో ే ద్వితీయాద్స్వంతరాద్వై భయం రెండవది రెండవదంటే ఏమిటి రెండవది అది యథార్థమైనదమ్మ వస్తువు అమ్మ అతి వస్తు ఏది ఉన్నదో అంటే అక్కడ పాము ఉన్నది అంటే భయం అండి పాము షేపు భయపడతాడా మొదటి వాడు భయపడతాడు ఎందుకు భయపడ్డాడు పాము ఉన్నది అని భయపడ్డాడు రెండు ఆయన భయపడలేదు ఎందుకని పాము షేపు కనపడతానే ఉంది కానీ పాము అనేది ఏది లేదు అందుకోసం భయపడలేదు కాబట్టి రెండవది సత్యము అంటే జగత్తు సత్యము నేను సత్యము ఎన్ని సత్యాలు వచ్చాయి రెండు సత్యాలు వచ్చాయి ఇప్పుడు జగత్తు సత్యము కాబట్టి మీకు జగత్తు భయహేతు అయిపోతుంది జగత్తు వల్ల మీకు భయం ఉంటుంది మీ వల్ల జగత్తుకి భయం ఉంటుంది అదేవిధమే ఇప్పుడు వీడు నడిచి వెళ్తూ ఉంటాడు అరై జాతిలో ఎలుగుబంటికి వీడు ఎదుగుపడతాడు ఎలుగుబంటికి వీడు భయపడతాడు వీడికి ఎలుగుబట్టి భయపడుతుంది ఇద్దరికీ భయమే ఎందుకని ఎలుగుబంటి సత్యమే వీడు సత్యమే కాబట్టి భయం తప్పదు రెండవ వస్తువు ఉండాలి అది రెండవది ఉండాలి అది సత్యం అవ్వాలి సత్యం కాదనుకుంటా దాన్ వాట్ ఇప్పుడు జగత్ ఉన్నాయి ఇది సత్యం కాదు ఇది ఒక షో సినిమా షో ఫ్యాషన్ షో అంటారు సినిమా మూవీ వంటిది సత్యం కాదు ఇది మీకు యథార్థంగా తెలిసిందనుకోండి ఆ సత్యం మీకు బుద్ధికి వచ్చిందనుకోండి అప్పుడు భయం ఉన్నది జగత్ భయం కాబట్టి అలాగే దేవుడు ఉన్నాడు దేవుడు నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు అని మీకు తెలిసిందనుకోండి నేను దేవుడు అంటే భయా ఈ బ్రాహ్మణంలోనే ఎక్కడో బాగా అది బహుశా సంగ్రహ చేతుల్లో దాన్ని నేను డ్రాప్ చేసుకుంటాను ఈ బ్రాహ్మణంలోనే ఓ తోట వస్తుంది ఏమని ఇప్పుడు ఎవడైనా తపస్సు చేస్తున్నాడనుకోండి ఇంద్రుడు ఆటంకం కలిగిస్తాడా కలిగించడా ఎందుకని వీడు తపస్సు చేసి దృప పొందుతాడేమోనని ఇంద్రుడు బ్రహ్మ సద మొదలైన వాళ్ళ పంపించి ఊర్వశి మొదలైన వాళ్ళని పంపించి వీడు తపస్సుకి చేస్తాడు అని మనం కథలు వింటున్నాం ఎవడైనా తపస్సు చేసుకుంటూ ఉంటే వాటికి విఘ్నాలు వస్తాయి దేవతల వల్ల విఘ్నాలు వస్తాయి అదేవిధంగా వీడు ఆత్మజ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నం చేసినప్పుడు దేవతలు విఘ్నాలు చేస్తాను కదా అది గొడవ సిద్ధాంతం ఏంటంటే విఘ్నాలు చెయ్యరు దేవతలు విఘ్నాలు చెయ్యరు మీరు డబ్బు సంపాదిస్తారంటే విఘ్నేశ్వరుడు అడ్డు పడొచ్చు ఒకప్పుడు ఒకప్పుడు అడ్డు పడకపోవచ్చు కానీ మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాను భగవద్గీత జరుగుతుంటాను అంటే విఘ్నేశ్వరుడు ఆయన మీ దేవుడికి రాదు ఆహీర్శ నేనేమో బిల్డింగ్ కడతాను దాని మీద ఇంకో ప్రాసెస్ చేసి అడ్డుకిస్తానంటే విఘ్నేశ్వరుడు అడ్డుపడతాడు ఏదో ట్యాక్సీ కలెక్టర్ రూపంగానో ఏదో రూపంలో అయితే నరేంద్ర మోడీ గారి రూపంగానో ఎక్కడ అడ్డుపడతాడు మీరు ఆత్మస్వరూపాలను తెలుసుకుంటానంటే విఘ్నేశ్వరుడు కూడా మీరు ఓడిపోయాడు మరి ఇంద్రుడు ఇంద్రుడు అసలేడు అని అక్కడంటారు యశాంఘ్య ఆత్మా భవతి వీడు వాళ్ళ ఆత్మ కూడా ఆత్మస్ వాళ్ళ ఆత్మ వేరు వీడి ఆత్మ కాబట్టి దేవతలు కూడా మీకు అడ్డు రాదు కాబట్టి మీరు ఎవరైనా వేదాంత పండితులు మీకు ఎవరైనా చెప్తే కావాలి బాగా శాంతి బాగా చేయాలండి దేవతలు అడ్డు వస్తారు నడితే అని చెప్పే వాళ్ళని తెలిసి చెప్పిన మాట కాదు శాంతి బాగా ఎంజాయ్ చేయాలని చూసినా మీరు భాష్యం చదివేసి దున్యం పోగలగని చూస్తున్నారు అనుకోండి హ్యాండిల్ చేయాలి భాష్యం చదివి ఆత్మస్వరూపాలు తెలుసుకోవాలనుకుంటే శాంతి చేయాలి శాంతి చేసినా గొప్పది కాదు భయం అనవసరం అండి భయం అన్నది ద్వితీయాలపై భయం ఉన్నది ఇక ఈశ్వరుడు కూడా ఎప్పుడైతే రుండవారు అని మీరు అనుకున్నారో అప్పుడు భయము చెప్తారు ఇప్పుడు మీకు ఇంట్లో కూడా భర్త భార్య ఉంటారు భర్తకి భార్య భయపడదు భార్యకి భర్త భయపడదు ఎందుకని మీరు నాకు సెపరేట్ సెపరేట్ కాదు మేము అందుకోసం భయం ఉండదు సపరేట్ అనే ఫీలింగ్ వచ్చిందనుకోండి అప్పుడు ఎవరికి అవుతుంది భయం కాకుండా ఇన్సెక్యూరిటీ కారణం సపరేట్ అనే ఫీలింగ్ ఎప్పుడైతే వస్తే అప్పుడు వెంటనే భయం ఎక్కడైనా సరే అది భాగ్యతీ అంటే తండ్రి కొడుకు అంటే ఎండ ఉత్తరాదటి ధన భాగ్యాం భీతి మీరు కనుక వాళ్ళ డబ్బు మూట కట్టుకు పెట్టుకున్నాడు అనుకోండి ఇద్దరు ముగ్గురు కొడుకులు మీ చుట్టూ ఉన్నారనుకోండి వాళ్ళు ఏమో ప్లాన్లు వేస్తూ ఉంటారు వాళ్ళు వేసినా మాన్న వేసినా లేకపోయినా వీళ్ళు ప్లాన్లు వేస్తున్నారేమో అని మీకు దొరికి వస్తుంది తర్వాత వీళ్ళ భార్యలు వీళ్ళని తిరిగొలుపుతున్నారని నా మీద తిని భయపడుతూ ఉంటున్నాడు పెద్ద మీరు గమనించారాయి కొత్తగా వచ్చారు ఎక్కడి నుంచో వచ్చారు ఆభరణాల వాళ్ళు వచ్చి ఇంట్లో ప్రవేశించి ఏదో ఒక భీతిని కలిగిస్తున్నారు అని ఆయన భయపడతారు కదా ఆయన భయపడతాడు భయపడతాడు భేద బుద్ధి ఎక్కడ ఉంటే అక్కడ భయము కడతాయి పది మంది ఉంటే భయం ఉండటం భేదబుద్ధి ఉంటే భయం ఉంటుంది ఈశ్వరుడు భేదభిన్నుడు అని అనుకుంటే మీకు ఆ ఈశ్వరుడు అవిద్యాస్థిత స్థాపితమే కావు రెండవ వస్తువు ఉంది కదా మరి జగత్తు రెండవ వస్తువు ఉంది కదా అంటే అజ్ఞానం వల్ల వచ్చి యథార్థంగా ఉన్నది కాదు అజ్ఞానం వల్ల ఏది వస్తుందో అది యథార్థంగా ఉన్నది అవరు కాబట్టి జగత్ అనేది రెండవ వస్తువు లేదు కాబట్టి ఉందండి మాకు అనుభవానికి వస్తుందంటే అజ్ఞానం వల్ల అనుభవానికి వచ్చింది దేవుడు నాకంటే భిన్నంగా రెండవవాడుగా లేడు లేదా ఈ అదర్శ మొదటిసారి చెప్పండి దేవుడికంటే భిన్నంగా నేను రెండవవాడుగా లేను అంటే అలా అలాంటారు ఏమిటండి దేవుడు వేరు నేను వేరు కదా అంటే ఆ భేదం మీకు అజ్ఞానం వల్ల వచ్చిందండి అని చెప్పినే కూడా మీరు చేసి పూజలు వ్రతాలు తీర్థయాత్రలు తపస్సులు మొదలైనవి ద్వితీయ భావాన్ని భేదభావాన్ని పెంపొందించిగా ఉండాలి ఎందుకంటే నేను చదివి చదువుకి చేసి పూజలకి అంతనం ఉండాలి ఏమో ఓ వైపుని అద్వైత వేదాంతం చదివేస్తూ బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలో వచ్చి బ్రహ్మ విద్యా బ్రాహ్మణం అంటే ఏం జరుగుతున్నారు పురాణ కాలక్షేపం అనుకుంటున్నారా కాదు కదా ఓ వైపున బ్రహ్మ విద్యా బ్రాహ్మణం చదివేస్తూ రెండవ మీరు పూజలోకి చేయకూడదని నేను అంటలేదు భేద బుద్ధిపూర్వకంగా మీరు ఉపాసనా ఇచ్చి చేసినట్లయితే మిమ్మల్ని మీరే కాంట్రడిక్ట్ చేసినట్టు అవుతుంది కాబట్టి అభేద భేదమే సత్యము అని తెలుసుకుని మీరు పూజ చేయాలి దీపం వెలిగించేప్పుడు దీపం బయట వెలిగిస్తున్నట్టు అనిపించినా లోపల ఉండే జ్ఞానదీపాన్ని మనం వెలిగించుకుంటున్నాము ఈ రాముడు బయట ఉన్నట్టు అనిపించినా మన హృదయంలో ఆత్మారాముడుగానే ఉన్నాడు ఈ పువ్వు వేసామని అనిపించినా ఆ పువ్వు మన హృదయంలో ఉండే రాముడికి వేసేమే తప్ప బయట ఉన్న రాముడికి కాదు అని ఆ విధంగా దర్శిస్తూ చేయాల్సింది